వెళ్ళడము లేదు రావడము లేదు ఆ దేహం యొక్క ప్రారంభం కలిగిపోయిన వెంటనే దేహం కానీ మనం వెళ్ళడము రావడము ఆ పరిచ్ఛేద భావమే ఉండదు స పరాగతి మోక్షాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి యు గో అండ్ గెట్ గతి అంటారు యు డోంట్ గో యట్ యు గెట్ దాన్ని పరాగతి అంటారు చాలా బాగుంది కదా ఇప్పుడు అక్కడికి వెళ్తే ఆనందం కలుగుతుంది అన్నారు అనుకోండి ఓకే అది గతిహి వెళ్ళక్కర్లేదండి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మీరు ఉన్నతోటే ఉంటారు అయినా కూడా ఆనందము ఆ పరమానందము బ్రహ్మానందము మీదే దిస్ ఈజ్ సంథింగ్ దాన్ని పరమాగతి అని అంటారు కాబట్టి ఆ పరమాగతిని మానవుడు పొందవలను దానికే అక్షర పర బ్రహ్మాని పేరు అంటే ఇది ఎలాగంటే మనిషి ఎప్పుడూ దేన్నో అన్వేషిస్తూనే ఉంటాడు ఏదో ఒక అన్వేషణ ఎలా ఉంటుందంటే అన్వేషణ చిన్నతనంలో అప్పుడు ఉద్యోగాలు మంచి డిగ్రీ సంపాదిస్తే బాగా డబ్బులు సంపాదించవచ్చు అని ధనాన్వేషణ ప్రారంభం ఆ తర్వాత ధనాన్వేషణ తర్వాత అధికారము ఇత్యాది ఇతర సాంసారిక విషయాలను అన్వేషిస్తూ ఉంటాడు అలా అన్వేషించి అన్వేషించి అలసిపోతాడు అలసిపోయి లౌకికాన్వేషణను విడిచి పారమార్థికమైన అన్వేషణలో పడతాడు అంటే ఏంటి దేవుని యొక్క అన్వేషణ మొదలు పెడతాం దేవునికి పూజలు చేయటం పుణ్యాన్ని సంపాదించడం తీర్థయాత్రలు ఇదంతా కూడా ఈశ్వరుని యొక్క అన్వేషణ ఈ ఈశ్వరాన్వేషణ కూడా అంత సరళమేం కాదు అది కఠినమైన సమాచారం డబ్బు సంపాదించడం ఎంత కష్టమో పుణ్యాన్ని సంపాదించడం కూడా అంతే కష్టం అదేమీ సరళమైన విషయమేం కాదు చాలా కఠినమైన విషయం ఇంతకీ ఆ అన్వేషణలో కూడా వీడికి పరిపూర్ణత్వం సిద్ధించదు ఎందుకంటే మీరు బాగా పుణ్యాన్ని సంపాదించారనుకోండి దేహత్యాగం అయ్యేదాకా మనం వేచి ఉండాలి దేహత్యాగం అయిన తరువాతనే ఆ పుణ్యం ఫలాన్ని ఇవ్వడం ప్రారంభిస్తుంది ఆ స్వర్గానికి వెళ్ళి అక్కడ ఆ పుణ్య ఫలాన్ని మీరు భోగాన్ని అనుభవించాలి ఆ భోగం తుమ్మితే ఊడిపోయి ముక్కులాగా కొంతసేపు ఉంటుంది పోతుంది మళ్ళీ వాపస్ కాబట్టి మీరు చేసేటువంటి అన్వేషణ లౌకికమైన అన్వేషణ అయినా పరమగతిని ఇవ్వదు ఏదో గతిని ఇస్తుంది వైదికమైన మతపరమైన అన్వేషణ అయినా కూడా ఏదో కొంత గతిని తప్ప పరమగతిని ఇవ్వాలి ఈ విధంగా లౌకికమైన మతపరమైన అన్వేషణలను చేసి చేసి చేసి విసిగిపోయి ఆ రెండింటికి స్పస్తి చెప్పి హృదయంలో ఆత్మరూపంగా ఈశ్వరుణ్ణి తెలియట అనే అన్వేషణ దీన్ని ఆత్మాన్వేషణ ఈ అన్వేషణ చేసుకోవాలి అంటే ఇంతవరకు బాహ్యమునందు వెతికి వెతికి విసికి వేశారి ఇప్పుడు బాహ్యాన్ని విడిచిపెట్టేసి ఆంతరమునందు ఈశ్వరుణ్ణి పరమాత్మ రూపముగా చేసే అన్వేషణ ఇది ఇక్కడ చే టాపిక్ అది దీనికి గృహదారుణ చాంద్రోగ్యంలో ఒక దృష్టాంతం ఇచ్చారు యథా సూత్రేణ ప్రబద్ధో శకుని దిశం దిశం పతిత్వ ఓ పక్షుణ్ణనుకోండి అది ఇటు ఎగిరి వెళ్తుంది కానీ కొంత దూరం అనేది మళ్ళీ వాపస్ వచ్చేస్తుంది అలా ఊహించుకోండి ఒక హైపోతెటికల్ ఎగ్జాంపుల్ ఒక స్తంభం ఉంది ఆ స్తంభానికి ఒక పల్సటి సన్నకి సిల్క్ దారం కట్టి ఆ సిల్క్ దారానికి ఆ పక్షి కాలును పెట్టారు ఆ దారం ఎంత పొడిగైనా వెళ్ళగలుగుతుంది అలాంటి దృష్టాంతం ఊహించుకోండి ఈ పక్షి ఏం చేస్తుంది తూర్పు వైపు ఎగురుతుంది ఎగిరి ఎగిరి అలిసిపోతుంది అలిసిపోయి ఏం చేస్తుంది మళ్ళీ వాపసు ఆ స్తంభం దగ్గరికి వచ్చి కూర్చుంటుంది పశ్చిమానికి ఎదుర్కొని అలసిపోయి మళ్ళీ వాపస్ సో అన్ని దిక్కులు ఎగిరి ఎగిరి ఎగిరి ఇక ఎగరలేక ఆ స్తంభం దగ్గరికే ఎక్కడి నుంచి తాను బయలుదేరిందో అక్కడికే వచ్చి కూర్చుని అక్కడ పూర్తి విశ్రాంతిని పొందుతుంది అది దృష్టాంతం పక్షి ఆ పక్షి ఎవటంటే జీవుడు పక్షి వీడు ధనం వెనకాల ఎగిరాడు వాపస్సు వచ్చేసాడు అదేమి ఆ ఎగరడంలో పొంది ఏదో దొరుకుతుంది కానీ అది శాశ్వతమైనది ఏది దొరకదు అలాగే భోగాల వెనక్కాలంటే ఇంకా ధనము భోగాలు ఇహలోక భోగాలు విరిచిపెట్టేసి వాటికి కొంచెం వాటితో విసిగేస్తుంది విసిగెత్తి కొంతసేపటికి మనస్సు మార్చుకుని దేవుడు ఈ లోకం ఆ లోకం పుణ్యలోకాలు అంటూ అలా మొదలు పెడతాడు అలా ఎగురుతాడు అలా ఎగిరి ఎగిరి అక్కడ ఇహలోకంలో పూర్ణత్వం అనేది సిద్ధించదు ఆ పూర్ణమైన ఆనందము లభించదు ఇహలోకల్లో మీరు తిరుగాడినంత వరకు కొనే లోకాలు పరలోకాలు పుణ్యలోకాలని సంపాదించి అక్కడి భోగాలు అనుభవించినా అంతే పరిస్థితి ఇలా విసిగి విసిగి ఆఖరికి ఏం చేస్తాడంటే ఈ జీవుడు ఆ ఎక్కడ ఆ పక్షి బయలుదేరిన చోటకి వచ్చినట్టుగా వీడు ఏ హృదయ స్థానం నుంచి బయటకు పోయాడో ఆ హృదయ స్థానంలోకి వస్తాడు ఆ పక్షికి కట్టిన ప్రసన్నని దారము అన్నారే అదే మనస్సంకల్పము మనస్సు యొక్క సంకల్పాన్ని ఆ దారంతో పోలుస్తారు ధనము కావాలి అంటే సంకల్పం ద్వారా ధనం వైపు పరిగెత్తాడు సంకల్పం ద్వారా భోగాల వైపు పరిగెత్తాడు సంకల్పం ద్వారా లోకాలకి తిరిగాడు మళ్ళీ అన్ని సందర్భాల్లోనూ వాపస్ వచ్చి అసలు ఈ సంకల్పము ఎక్కడి నుంచి పుడుతోంది అని అన్వేషించుకుని అది ఆ సంకల్పానికి మూలంలో ఉన్నటువంటి ఆ సచిదాత్మయందు నిలిచి నిశ్యంబ సచ్చిదాత్మయందు నిలవాలి అంటే ఈ సంకల్ప ప్రవాహానికి ఫుల్ స్టాప్ పెట్టేయాలి ఫుల్ స్టాప్ పెట్టేసి అంటే ఎగరడం మానేసి ఇవ్వాలి మానేసి ఆ సచిదాత్మయందు అలా నిలిచి ఉంటాడు అప్పుడు విశ్రాంతి లభిస్తుంది అంతవరకు విశ్రాంతి లభించాలి మీరు లోకంలో చూడండి కొంతమంది బిజినెస్ పేరుతోటో మరో పేరుతోటో వ్యవహారాల పేరుతోటి లోకంలో గెంతులు వేస్తారు పరుగులు తీస్తారు మరికొంతమంది కర్మలు పూజలు అంటూ తీర్థాలు యాత్రలు అంటూ ఇంకో రకంగా గెంతులు వేస్తారు అలా పరుగులు తీస్తారు ఇప్పుడు దేవస్థానం వాళ్ళకి మేజర్ డిమాండ్ మేజర్ పెడగాజికల్ ఇష్యూనో ఇదో ఒకప్పుడు సంవత్సరానికి రోజుకి పదిహేను మంది భక్తులు వచ్చేవారు ఇప్పుడు రోజుకి నలభై ఐదు వేల మంది భక్తులు వస్తున్నారు ఈ నలభై ఐదు వేల మంది భక్తులకి దర్శనం చేయించడం అనే ఒక ప్రాజెక్ట్ అది ఎలా నిర్వహించాలో అర్థం కాక ఆ డైనమిక్స్ని ఎలాగో మేనేజ్ చేయాలో అర్థం కాక చాలా పరేషానం అవుతున్నారు ఏమంటే ఈ ఇప్పుడు ప్రాజెక్షన్ ఏంటంటే రెండు నాటికి అంటే ఇంకో నాలుగేళ్ళు రోజుకి లక్ష మంది భక్తులు వస్తున్నారు అప్పుడు ఏం చేయాల్సి దేవుడికి నిద్ర ఇంకేం లేకుండా దేవుడి నిద్ర ఉంటుందిలేండి ఉంటే భ్రమ అలా అనుకోవడం కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవునికి సేవలనేవో చేస్తూ ఉంటారు వాటి నిమిత్తం ఐదు గంటలు కేటాయించి పంత అంత నిద్ర కూడా దాంట్లో పల్లలింపు సేవ కూడా ఓ హాఫ్ పెట్టేసి మొత్తానికి అన్ని సేవలు ఐదున్నర గంటలు చేసి పంతొమ్మిదిన్నర గంటలు దర్శనానికి చేస్తున్నారు విఏపి దర్శనం కూడా ఆ ఐదున్నర గంటల్లోనే ఇంక్లూడెడ్ పంతొమ్మిది పంతొమ్మిదిన్నర గంటలు జనరల్ దర్శనానికి పెడితే నలభై ఐదు వేల మంది గట్టెక్కుతున్నారు ఇప్పుడు లక్ష మంది వచ్చారనుకోండి ప్రతిరోజు యావరేజ్ లక్ష మంది వస్తే ఇప్పుడు ఈ గంటలు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు మీరు గంటలు ఉన్నవి ఇరవై నాలుగుదే కా ఈ ఐదున్నర కొంచెం కుదించారనుకోండి ఎంత కుదిస్తారు ఏవో ఆగమాలని ఈ సేవలని ఆ సేవలని ఏవో కొన్ని తప్పనిసరిగా చేయాల్సినవి ఆగమ పండితులు ఒప్పుకోరు మళ్ళీ వాళ్ళే దెబ్బలను పెడతారు కూడా కాబట్టి దీన్ని ఎలాగా అని ఆలోచించి రేషం దర్శనము అనే ఒక కాన్సెప్ట్లోకి వచ్చేటప్పుడు అది పెట్టేస్తున్నారని నేను అంటలేదు అసలు ఇంత ఆలోచన చేయాల్సి వచ్చింది కదా కాబట్టి ఈ విధంగా దేవుణ్ణి దర్శిస్తారని వాడి ఎంత ఎంత ఇబ్బంది పడతాడో మీరు ఆలోచించండి అది కూడా ఒక క్లేశం అయిపోతుంది అయ్య బాబు ఈ తిరుపతి దర్శనం నా వల్ల కాదురా దేవుడా అని ఓ దండం పెట్టి వచ్చేస్తారు కాబట్టి అప్పుడు కూడా మళ్ళీ ఎక్కడికి రావాలి హృదయంలో ఆత్మరూపంగా వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అని కనుక మీరు తెలుసుకోగలిగితే టీటీడీ వాళ్ళని మీరు ఏమీ ఇబ్బంది పెట్టక్కర్లేదు వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టక్కర్లేదు టీటీడీ వాళ్ళకి దూరం నుంచే ఓ దండం పెట్టి నాయన మీరున్న చోట మీరు ఉండండి నేనున్న చోట నేను ఉంటాను ఎందుకయ్యా వెంకటేశ్వర స్వామి అక్కర్లేదా అంటే కావాలి నా హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడు వెంకటేశ్వర స్వామి అబ్బా ఎంత విశ్రాంతి అది దాన్ని జీవన్ముక్తి అంటారు దాన్నే పరమగతి అరమాగతి అంటే పరమగతి అనే మాటని నేను మీకు విస్తారంగా ఎక్స్ప్లెయిన్ చేశాను సో అయితే ఇప్పుడు ఈ పరమగతి వ్యక్తితో తెలుసిన నీ వర్తే సో అక్కడి నుంచి వాపస్ రారు ఏమండి వాపస్ అంటే కొంతమంది బెంగపెట్టుకుంటారు అయ్యి బాబాయ్ వాపసు రారు అంటే వద్దని మాకు మేము వాపసు రావాలనుకుంటున్నాము అని కాదు అంటే వాపసు రారు అని కాదు అక్కడ అభిప్రాయం అది ఒకసారి లభిస్తే ఇంకా మళ్ళీ దాన్ని కోల్పోరు అనే అభిప్రాయం అది దాని అర్థం ఇప్పుడు స్వర్గాన్నించి వాపసు వచ్చేస్తారు అంటే ఇది ఊరు వెళ్ళి రావడం అని అలా కాదు దాన్ని అంటే ఆ స్వర్గాన్ని ఎంత కష్టపడి సంపాదించుకున్న స్వర్గము కొద్దిసేపు ఉండి పోతుంది అని అర్థం వాపసు వచ్చేస్తారు అంటే కాబట్టి మేము వాపసు వచ్చేయాలనుకుంటున్నాము అని అలా ఆర్గ్యుమెంట్ కాదు అది ఎందుకంటే స్వర్గము అంటే సుఖము అర్థం సుఖం కొంతసేపు మళ్ళీ మేము వాపసు వచ్చేయాలండి దుఃఖంలోకి వచ్చేయాలండి అని అవడానుకుంటాడా అలా కాదు కాబట్టి ఇక్కడ ఒక ప్లేస్ అనే దృష్టి కాదు దార్శనిక దృష్టికి పౌరాణిక దృష్టికి చాలా మౌలికమైన భేదాలు ఉంటాయి పౌరాణిక దృష్టిలో స్వర్గం ఒక ప్లేస్ ఇట్స్ ఎ ప్లేస్ ఫిజికల్ ప్లేస్ అదే దార్శనిక దృష్టిలో స్వర్గం ఈజ్ నాట్ ఎ ప్లేస్ మీమాంసకులు కూడా అంటే కర్మమీమాంసకులు కర్మశాస్త్రాన్ని అంటే అగ్నిష్టోమాది కర్మలను చేసి స్వర్గాన్ని పొందుతారు అని వర్ణించే మీమాంసకులు దార్శనికులు వాళ్ళు వాళ్ళు స్వర్గాన్ని హృదయంలో కలిగే ఒక ఆనందానుభూతిగా వర్ణించారు తప్ప ఓ ప్లేస్గా వాళ్ళు చెప్పలేరు వాళ్ళు కూడా హృదయంలో కలిగే సుఖానుభూతికే స్వర్గము అనిపేరు అని చెప్తారు సో ఎన్న దుఃఖేన సంభిన్నం అని అలాగే శ్లోకం ఉంది నాకు పూర్తి శ్లోకం గుర్తులేదు ఏ సుఖమునందు దుఃఖము యొక్క సమ్మిశ్రణము అంటే కల్టీ లేదో అట్టి సుఖమునకు స్వర్గమని పేరు అని వాళ్ళు కూడా దార్శనిక దృష్టిలో ఒక సుఖానుభవంగా వర్ణిస్తారు తప్ప ఒక స్థానానికి వెళ్ళడం రావడం అని కాదు కాబట్టి ఇప్పుడు మీరు నని వర్తే అంటే ఏ ఆనందము ఒకసారి లభించిన తర్వాత తిరిగి కోల్పోవుట అనేది ఉండదు తత్ ధామ ఆ ధామము సాధారణంగా మళ్ళీ ధామా అంటే ధామా అని సంస్కృతంలో అంటారు తెలుగులో డూ ములు అనే మూడు నాలుగు ప్రత్యయాలు ఉన్నాయి దాంట్లో ఒకదాన్ని పెట్టాలి లు బహువచనానికి కేటాయిస్తారు కాబట్టి ఇంకా ధామా అనే దానికి పెడితే డూ పెట్టాలి లేకపోతే ఊ పెట్టాలి లేకపోతే ము పెట్టాలి సంస్కృతంలో నపుంసకలింగ శబ్దాలకి మూ పెట్టాలి కాబట్టి ధామ ము అని తెలుగులో చెప్తారు ధామ ధామము ధమ సంస్కృతి పదం నవ నపుస్కలింగ పదం ధామధామం మీ ధామాని సో ధామము ఈ ధామము అన్నది పౌగాళిక దృష్టిలో ఏ ప్లేస్ చారు ధామ్ అంటే ఏంటండి నాలుగు ధామములు నాలుగు ధామములు వెళ్ళాలంటే ఏం చేయాలి సదరన్ ట్రావెల్స్ వాడి బస్సులో బుక్ చేసుకోవాలి బుక్ చేసుకుంటే వాళ్ళు నాలుగు ధామాలకి తీసుకెళ్తారు నాలుగు ధామాలకి వెళ్ళి చేస్తారు మళ్ళీ వాపసు వస్తారు అంతే కదా నివర్త వాసు వస్తాను ఢిల్లీలో బయలుదేరతాను మళ్ళీ ఢిల్లీకే వాపసు వస్తాను ఇప్పుడు దీంట్లో ఇంకో చిన్న నాకు వచ్చిన సందేహం నీకు చిన్న రోజు నాకు తెలియదు నాకు వచ్చిన సందేహం ఢిల్లీలో బస్సు బయలుదేరింది ఆ బస్సులో కూర్చున్నాను నేను ఈ బస్సు ఇప్పుడు నాలుగు ధామాలకు వెళ్ళడానికి బయలుదేరింది బయలుదేరేప్పుడు ఆ ఢిల్లీ ట్రాఫిక్ నుంచి అంతా వచ్చి సౌత్ స్కట్స్లో దేవాలయం ఉంది కొంచెం విశాలమైన దేవాలయం మంచిగా ఉంది అక్కడ అక్కడ ఈ బస్సు ఆపి పూజ చేస్తున్నాం పూజ చేసుకుని దేవుడికి దండం పెట్టుకుని బయలుదేరం ఏమంటే డౌట్ ఏమిటంటే ఇక్కడ దేవుడిని మనం చక్కగా దర్శించుకుని పూజ మళ్ళీ ఇంకా బస్సు దేవుడి కోసం వెళ్ళడం ఏంటి కాదండి బస్ దేవుడి దగ్గరికి వెళ్తున్నామంటే మరి ఇక్కడ దేవుడిని పూజించడం దేవుడు అక్కడ ఉన్నాడు కదా అక్కడ దేవుడు ఉన్నప్పుడు అక్కడికి వెళ్తుంటే మరి ఇక్కడ ఎందుకు పూజిస్తున్నట్టు కాదండి ఇక్కడ కూడా దేవుడు ఉన్నాడు మరి ఇక్కడే చుట్టూ ఇక్కడే ఉంటే మరి అక్కడికి ఎందుకు వెళ్తున్నట్టు ఈ బస్సులో పెట్రోల్ పోసాల బదులు చేసుకుంటాం అది నాకు సందేహం వచ్చింది నేను పైకి చెప్పలేదు సందేహం ఎందుకంటే బస్సులో ముప్పై మంది అంతమంది ఉన్నారు వీళ్ళతో మనం ఒక వైద్య మనస్సులో ఒక భేదాన్ని కల్పించిన వాళ్ళ అవతారం ఎందుకు వచ్చింది లేదు నాకు ఈ డౌట్ అయితే వచ్చింది అప్పుడు నేనేమనుకున్నానంటే భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అంతటా ఉన్నాడు ఆ ప్రకృతి ఆ నామరూపాలు యొక్క ఆ అద్భుతాన్ని చూడటం కోసం అక్కడికి వెళ్తున్నాం తప్పిస్తే నామరూపాలకు అతీతమైన భగవంతుని చూడటం కోసం ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు ఆయన ఆత్మరూపంగా మనహృదయంలోనే ఉన్నాడు అని అనుకుని నేను బస్సులో కూర్చుని మాట్లాడకుండా కూర్చుని సో ధామా అంటే అలా ఉంటుంది సో ఏ ధామకైతే మీరు బస్సు వెళ్ళారో వెళ్ళిన తర్వాత తిరిగి వాపసు వచ్చేస్తారో ఆ ధామ పరమంధామ కాదు అన్ని పరమ విశేషణాలు వేసుకుంటాం గతి పరమగతి భావము పర భావము ధామ పరమధామ ఇప్పుడు ధామ అంటే బస్సుకి వెళ్ళాలి సదరన్ ట్రావెల్స్ బస్సుకి వెళ్ళాలి నాలుగు ఉంటాయి ధామ అంటే ఓకే కానీ పరమధామ నాలుగు ఉండవు ఒక్కటే ఉండాలి అది కూడా ఇక రెండవదేదీ ఉండదు అద్వయము రెండవదేదీ ఉండదు అది ఇక్కడే ఉంటుంది అంతటా ఉంటుంది ఇక్కడే ఉంటుంది ఏమండి అది ఆత్మరూపంగా ఉంటుంది మమధామ తద్ధామ పరమం మమ అది నా ధామ కాబట్టి మీరు పౌరాణిక దృష్టితో చూస్తే ఈశ్వరుని ధామలు ఎక్కడున్నాయి నాలుగున్నాయి చార్ధా 4 ఉన్నాయి పౌరాణిక దృష్టితో చూస్తే కానీ దార్శనిక దృష్టితో చూస్తే మమ ఈశ్వరస్య ధామ నా ధామ ఒక్కటే అది ఎక్కడుందో తెలుసిన హృదయంలో ఆత్మరూపముగా గలదు ధామ అంటే ప్రకాశము వెలుగు ఇది ధామశబ్దానికి అర్థం కాబట్టి వెలుగు ఎక్కడుంటుందండి ఇప్పుడు చూడండి పొగలు అయితే ఆ భూభాగంలో వెలుగు ఉంటుంది రాత్రి అయితే ఆ భూభాగంలో వెలుగు ఉండదు కానీ ఇది పొగలు ఇది రాత్రి అనే భేదాన్ని తెలుసుకుంటూ ఉండే వెలుగు మీ హృదయంలో ఉండే వెలుగు దానికి పొగలు రాత్రి అనే తేడా లేదు ఎందుకంటే పొగలు పొగటిని తెలుసుకుంటుంది రాత్రిలో రాత్రిని తెలుసుకుంటుంది వెలుగున్నప్పుడు వెలుతురుని తెలుసుకుంటుంది వెలుతురు పోయిందనుకోండి చీకటి అని తెలుసుకుంటుంది ఇప్పుడు దీపం ఆరిపోయింది ఆరిపోతే ఇంకా వెలుగులేదు చీకటి వచ్చేసింది కరెక్టే కదా హాల్ చీకటి అయిపోయింది కానీ మీ హృదయంలో దీపం ఆరిపోయిందా లేదు మీ హృదయంలో దీపం వెలుగుతూనే ఉంది ఈ పై దీపాలు వెలుగుతున్నప్పుడు వెలుగుతోంది పై దీపాలు ఆరిపోయినప్పుడు ఆడిపోతుంది తర్వాత నిద్రలో కూడా వెలుగుతూనే ఉంటుందా దీపం నిద్రలో కూడా ఆరికోండి నిద్రలో కూడా వెలుగుతూనే ఉంటుంది ఎందుకంటే మీరు హాయిగా నిద్రపోయారా లేదా హాయిగా నిద్రపోయారు మరి ఆ హాయిని తెలుపుడు చేసే దీపం ఆరిపోతే హాయి అని ఎలా తెలుస్తుంది కాబట్టి నిద్రలో కూడా వెలుగుతూ ఉంటుంది ఆ దీపం ఆ వెలుగు ఆ లోపలి వెలుగు అది వెలగడము ఆరిపోవడము లేని వెలుగు ఎప్పుడు వెలుగుతూ ఉండే వెలుగు వెలుగుట ఆరిపోవుట అనే ద్వంద్వాలకు అతీతమైన వెలుగు అది పరమం ధామ పరమ విశేషణం పడాలి పరమం ధామ ఇప్పుడు స్వర్గలోకానికి వెళ్ళారనుకోని వచ్చారు బదిలీ వెళ్ళారు వచ్చారు ఇవన్నీ కూడా ధామ కానీ హృదయంలో ఆత్మరూపంగా ఉండేటువంటి ఏ సచిత కలదో అది పరమం ధామ ఆ ధామను ఆత్మరూపంగా ఎవరైతే సాక్షాత్కరించుకుంటారో వాళ్ళు ఇంకెప్పుడు దానిని కోల్పోరు దాన్ని ఎప్పుడూ కోల్పోతా ఉండదు దాన్నే నన్ను వర్తంతే అని అభిప్రాయం ఇంక మళ్ళీ వాపస్సు వచ్చేయటము అనే సమస్య లేదు కాబట్టి ఇక్కడ ధామా అంటే ధామా అంటే చూడండి నేను అనే అనుభవాన్ని మీరు తీసుకుంటే నేను అనే అనుభవాన్ని తీసుకుంటే ఆ నేను అనే అనుభవాన్ని మీరు కనుక కొంత విశ్లేషణ చేసుకుంటే నేను అంటే అది ఉనికియా తెలివియా ఏమిటది రెండును అది రెండును అది నేను అనే అనుభవాన్ని చూసుకుంటే అది ఉనికి అయినా తెలివి తెలివి అయినా ఉనికి అంతే కదా ఉనికి నేను ఉన్నాను అలా తెలుస్తోంది తనంత తానే తెలుస్తోంది అంటే సెల్ఫ్ ఎవిడెంట్ being. అంట సెల్ఫ్ ఎవిడెంట్ బీయింగ్ ఇప్పుడు ఘటము ఉన్నది ఘటము సెల్ఫ్ evident కాదు ఇట్ ఈజ్ ఎవిడెంట్ టు ద మైండ్ అది ఐసైట్ వెజ్ నేను ఉన్నది అది మైండ్కినూ ఐసైట్కి ఎవిడెంట్ అనే ప్రసక్తే లేదు సెల్ఫ్ ఎవిడెంట్ స్వయం ప్రకాశమైన ఉనికి చూడండి ఇప్పుడు అదే సత్ అదే చిత్వండి ఇప్పుడు ఘటము ఉన్నది అన్నారనుకోండి ఆ ఘటము ఉన్నది అనే ఆ ఉనికికి కూడా అధిష్టానము నేను ఉన్నాను నేను ఉన్నాను గనుకనే ఘటము ఉన్నది ప్రథ ఉత్తమ పురుష ఉంటేనే మధ్యమ పురుష ప్రథమ పురుష ఉంటాయి ఉత్తమ పురుష లేకుంటే మధ్యమ పురుష ఉండదు ప్రథమ కాబట్టి సర్వమునకు అధిష్ఠానము అయిన సత్తా మండి సర్వమును ప్రకాశింపజేసే వెలుగు తెలివి కుషరాత్ అది ఇప్పుడు జగత్తు తెలుస్తోంది ఎప్పుడు తెలుస్తోంది నేను తెలివి రూపుడనై తెలివి అయిన నేను ఉన్నప్పుడు జగత్తు తెలుస్తుంది ముందు నేనా జగత్తా ముందు నేను తర్వాత జగత్తు కాబట్టి నేను రూపంగా తెలివి ఉన్నప్పుడు జగత్తు తెలుస్తుంది కాబట్టి జగత్తు యొక్క ఉనికి నేను అనే ఉనికి ఎందు అంతర్గతమై ఉన్నది జగత్తు యొక్క తెలివి తెలియుట నేను అనే తెలివి ఎందు అంతర్గతమై ఉన్నది కాబట్టి ఇప్పుడు ఈ నేను ఆత్మ నేనంటే ఆత్మ నేను మూలంలో ఉండే శుద్ధ చైతన్యం ఓకే ఇప్పుడు ఆ శుద్ధ చైతన్యాన్ని పరమాత్మను మనం ఎలా వర్ణించవచ్చు సర్వ జగత్తు యొక్క ఉనికికి అధిష్టానమైన ఉనికి అని వర్ణించవచ్చు కదా దాన్ని ఇంకో రకంగా వర్ణించవచ్చు ఎలాగా సర్వ జగత్తు తెలియుటకు మూలంలో ఉన్న తెలివి అంటే సర్వ జగత్తును ప్రకాశింపజేసే జ్ఞానము చిట్ అని కూడా వర్ణించవచ్చు ఓకే ఎప్పుడైతే మీరు ఆ పరమాత్మను సర్వ జగదధిష్టానమైన స్వయం ప్రకాశమైన సత్తా అని వర్ణిస్తారో అప్పుడు సత్తా ప్రధానంగా దాన్ని ఎప్పుడు చెప్తారో అప్పుడు ధామ అనే పదాన్ని వాడతారు ఓకే అలా కాకుండా చిత్ ప్రధానంగా మీరు వర్ణించినట్లయితే అంటే ఎలా చెప్పాల్సి ఉంటుంది సర్వ జగదవభాసకమైన స్వయం ప్రకాశమైన చిత్ పరమాత్మ అని చెప్పినప్పుడు దాన్ని జ్యోతి అని వర్ణిస్తారు ఆత్మజ్యోతి అని వర్ణిస్తారు తెలుసు అండి పదాలు మారే తప్ప తత్వము ఒక్కటియే ఆ సచిదాత్మయే పరమం ధామం మమధామ నా తెలివి అన్నారు నా తెలివి ఇప్పుడు నా పర్సు అంటే నేను వేరే ఉంటాను పర్సు వేరే ఉంటాను నా తెలివి అంటే నేను వేరే ఉంటాను పర్సు తెలివి వేరే ఉంటుంది కాదు నా తల అన్నదనుకోండి నా తలకినూ నా పరిస్థితి తేడా లేదు నా పరిస్థితి తీసి పక్కన పెట్టి నేను విడిగా ఉంటాను నా తల తీసి పక్కన పెట్టి విడిగా ఉంటాన కాబట్టి నా పరిస్థితికి నా తలకి తేడా ఉంది ఆ వంతలోనే ఆ కొంచెంలోనే ఎంత తేడా వచ్చిందో చూడండి అలాగే నా తల అంటే ఈ దేహము నేను కాదు కాబట్టి నా తల అంటే అనొచ్చు కానీ నా తెలివి అంటే నేను తెలివి అని అర్థం నా తెలివి అంటే నేను తెలివి తెలివి అయిన నేను కాబట్టి మమధామ అంటే అహంధామ అని అర్థం నేను ఎప్పుడో పది సంవత్సరాల క్రితం పాఠం చెప్పాను ఎక్కడో చెప్పాను కాకినాడలో చెప్పాను పదేళ్ల క్రితం అప్పుడేవో నాలుగు పాయింట్లు ఎక్కడ అక్కడ నోట్ చేసి పెట్టాను సరే ఇది అనుకోకుండా కంటపడింది బాగానే ఉంది ఇది సమయానికి కనపడిందని దేవుడు వేసుకొచ్చాను ఆ విషయాలన్నీ దీంట్లో నోట్ చేసి పెట్టాను అప్పుడు వెరీ నైస్ భాష్యం చూద్దాము అవ్యక్త ఇోసౌ అవ్యక్త అక్షర సో ఈ అవ్యక్తము అంటే అవాంగ్మానసోచరమైన ఈ సచ్చిదాత్మ ఇది అక్షర అని చెప్పబడుము దానికి అక్షర అని పేరు తమేవం తమేవ అక్షర సంజ్ఞ సంజ్ఞకం అవ్యక్తం భావమాహు ఇది భావమాహు గదచిన శ్లోకంలో పరహ భావ ఆ అక్షరపర బ్రహ్మనే అంటే వాంగ్మానసోచరము కానీ ఆ అక్షరపర బ్రహ్మనే భావము అంటే సత్తా అఖండ సత్త ఖండములు లేని సత్తా అని ఇప్పుడు వాస్తవంలో అధిగమని చెప్పాను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ఇది ఘటము ఇది ఘటమేం కాదు అయినా పోనీ ఘటం ఇది ఇది ఘటము ఏమండి ఇది రేడియో ఇప్పుడు ఈ రెండింటిలో ఒకటి కామన్గా ఉంది సమానంగా ఉంది ఇంకొకటి తేడాగా ఉంది సమానంగా ఏమున్నది అంటే చూడండి ఘటము ఉన్నది ఉంది ఉంది కదా కళ్ళు మూసుకుని చెప్తున్నాను అంటే స్పష్టంగా తెలియడం కోసం ఉంది ఉంది ఉంది సమానం చూసారు అది రెండింటికి ఘటము రేడియో ఇదేమిటి మరూప ఏమండే ఇక్కడ ఉన్న నామరూపాలు ఇక్కడ లేవు ఇక్కడ ఉన్న నామరూపాలు అక్కడ లేవు కానీ ఇక్కడ అక్కడ సమానంగా ఉన్నది ఏమిటి ఉంది భావం నామరూపాలు ఈ నామరూపాలు ఇది కాదు ఈ నామరూపాలు ఇది కాదు అంటే ఖండితం అయిపోయింది ఏమండి వేరువేరు అయిపోయింది ఖండితం అయిపోయింది కానీ ఖండితము కానిది ఏమిటి ఉంది మరి మధ్యలో మధ్యలో కూడా ఉందియే ఆకాశరూపంగా మధ్యలో కూడా ఉంది కాబట్టి ఉనికి ఉన్నది చూసారా అది పరహ భావ ఇప్పుడు ఆ ఉనికి ఆత్మరూపం కంటే భిన్నమా అంటే కాదు ఆ విధంగా మీరు తెలుసుకోవాల్సి ఉంది భిన్నంలాగా అనిపిస్తుంది దేహమే నేను అనుకోబట్టి భిన్నమా అన్నట్లు అనిపిస్తుంది మీరు దేహము కాదు ఆ ఉనికి ఎందే సర్వము నిలిచి ఉన్నది ఆ తెలివి ఎందే సర్వము ప్రకాశించుతున్నది ఆ ఉనికి అయిన తెలివియే నేను అని మీరు తెలుసుకుంటే అదే జ్ఞానం దాన్నే మోక్షము అంటారు చూడండి జనులు సామాన్యంగా ఎలా ఉంటారంటే నామరూపమీమాంస చేస్తూ ఉంటారు నామరూపాల మీమాంస చేస్తూ ఉంటారు అంటే నామరూపాలు పట్టుకుంటారు కథ చెప్తున్నారనుకోండి కథలో ఏముంటాయండి హీరో హీరోయిన్ విలన్ ఎవేవో ఘటనలు ఎవ ఎవేవో ఉంటాయి అవన్నీ నామరూపాలే ఇప్పుడు సినిమాచార మీద ఓల్డ్ కథ ఆ కథలో ఉన్నవన్నీ ఏమిటండి నామరూపాలు కదండి నామరూపాలు తప్పింకే అదిగో నాయకుడు నాయికతో కలిసి నాట్యం చేయుస్తున్నాడు అక్కడ నాయకుడు అంటే ఏమిటండి నామరూపం నాయిక అంటే ఇంకో నామరూపం మరి నాట్యం ఏంటి అది నామరూపమే నాట్యం అంటే మళ్ళీ అది నామరూపమే ఒక రకం నాట్యం అయితే భారతీయ నాట్యము ఇంకో రకం నాట్యం అయితే పాశ్చాత్య నాట్యము పూర్వ నాయకుడు భారతీయ నాట్యం చేసేవారు ఇప్పుడు కొంచెం ఫ్యాషన్లు మారి నాయకుడు నాయిక పాశ్చాత్య నాట్యం చేస్తున్నారు పనులండి ఏదో నాట్యం నామరూపాలు కదా కొంతమంది బెన్నబెట్టుకుంటారు అయ్యో భారతీయ నాట్యం మానేసి పాశ్చాత్య నాట్యం చేస్తున్నారే ఏమి పితప్రకారం వచ్చింది అని దుఃఖపడుతూ ఉంటారు అయితే మేము వేదాంతం అయ్యా అదైనా నామరూపాలే ఇదైనా నామరూపాలేమయ్యా మీరు ఆత్మరూపంగా నిలిచి ఉండండి నేను మస్ట్ నో డిస్టర్బెన్స్ అంతా నామరూపాలే నామరూపాలు తప్పింకేమి సో జనులు నామరూపమీమాంస చేస్తా తత్వ మీమాంస చెయ్యరు నామరూపమీమాంస చేస్తా నాకు అనుభవం అయింది అంటే అనుభవం అంటే చిన్నప్పుడు ఏదో నిప్పులో వేలు పెడితే చేయి కాలిందని అంటారు చూడండి అలాంటి అనుభవం నేను ఎక్కడో పాఠం చెప్పడానికి వెళ్ళాను ఏదో ఉపన్యాసం చెప్పడానికి వెళ్ళాను ఈ మధ్య తగ్గించాను ఈ అనుభవాలు ఎక్కువైపోయి ఓపిక కూడా తగ్గి తగ్గించారు సరే ఏదో చెప్తున్నా నేను వేదాంతం చెప్తా కానీ కథలోది నేను ఎక్కడ చెప్తాను ఏదో చిన్న చిన్న కథలు దృష్టాంతం కోసం చెప్పడమే తప్ప అంతకుమించి చెప్పే సందర్భం తక్కువ ఎప్పుడైనా ఉండొచ్చు ఆయన ఒక ప్రశ్న అడిగాడు ఆ ప్రశ్న ఏమిటంటే ద్రోణాచార్యుడు చేసిన పని తప్ప ఒప్పా అని అడిగాడు అంటే నేను చెప్పాను ద్రోణాచార్యుల గురించి మీకు ఎందుక ఏం చేస్తాం ద్రోణాచార్యుడు తప్పంటే ఏం సెటిల్మెంట్స్ చేస్తాం నువ్వు నువ్వు ఒప్పు అంటే ఏం చేస్తాం పోనీ లోకల్ పొలిటికల్ రీలర్ తప్పంటే పోనీ ఓటు వేయడం మానేస్తావు ఒప్పు అంటే మళ్ళీ ఓటు వేస్తాం కనీసం ఆ మాత్రం కనెక్షన్ అయినా ఉంది ద్రోణాచార్యుడి గురించి నువ్వేం సెటిల్మెంట్ చేస్తావు ఆయన ఎప్పుడో ఐదు వేల ఎప్పుడో ఉన్నాడు ఏదో చేశాడు ఆయనకుండే ఇబ్బందుల్లో ఆయన ఏదో చేశాడు ఇప్పుడు దుర్యోధనుడి దగ్గర వడలు అప్పాలు దోశలు అన్నీ పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం అలాగే అనేక పద్నాలుగు పదిహేను సంవత్సరాలు భోజనం చేసేది ఆయన దుర్యోధనుడు పాఠం మానేసిన తర్వాత కూడా దుర్యోధనుడు శ్రీశైలితో మానేసిన తర్వాత కూడా అతని ఆశ్రమంలోనే అతని ఆస్థానంలోనే ఉంటూ అనేక భోగాల్ని టిఫిన్లు ఇడ్లీలు వడలు మధ్యాహ్న భోజనాలు ఇవన్నీ పుచ్చుకుంటూ పద్నాలుగు వేళ్ళలో ఎన్నో గడిపాడు అంతా ఆయన తర్వాత దుర్యోధనుడికి అవసరం వచ్చినప్పుడు నేను వెళ్ళి ధర్మరాజు గారి పక్షాన్ని నీ మీద బాణం వేస్తానని ఎలా అంటాడు ఇంత పద్నాలుగేళ్ళు అతని ఆస్థానంలో ఉండేవి ఏదో ఆయనకు ఉండే మొహమాతాలతో ఏదో చేశాను ఇప్పుడు దాని గురించి నన్ను ప్రశ్న నేను నన్ను చూడండి మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం ఎందుకు చేయరు అని ఆయన ఏమన్నారో తెలిసిన నువ్వే స్వామివయ్యా భారతం లేదు రామాయణం లేదు భాగవతం లేదు ఆత్మని చెప్పేసి మాకు సుఖివేసేస్తున్నావు నువ్వు ఎక్కడి నుంచి అంటే నేనున్నాను క్షమించండి మా టెక్స్ట్ మా చదువు లాంటిది మీరు చూసుకోండి మీ సౌకర్యాన్ని మీరు చూసుకోండి అని చెప్పారు నిజంగా దిస్ ఈజ్ హౌ ఇట్ హ్యాపీ కాబట్టి జనులకు నామరూపంశ కావాలి ద్రోణాచార్యులంటే ఏమిటండే నామరూపాలు పెట్టండి ఆయన బతుకున్నప్పుడే నామరూపాలు ఇంక ఇప్పుడు ఇంకేమి కాబట్టి ఆయన కరెక్ట్గా చేసాడా తప్పుగా చేశాడా కార్తవీర్యార్జునుడు చాలా గొప్పవాడు అంటారు కదా మరి తప్పమని ఎందుకు చేశాడు ఏదో ప్రశ్న ఇదో మీమాంస ఈ మీమాంస ఎప్పటికైనా సెటిల్మెంట్ వస్తుందా దీనికి మీరు ద్రోడాచార్యుని కార్తవీర్యార్జును సెటిల్ చేసేప్పటికి ఈ లోపల మళ్ళీ కొత్త కొత్త కథలు కొత్త కొత్త మతాలు కొత్త కొత్త పురాణాలు పుట్టుకొస్తున్నాయి కదా వస్తూనే ఉన్నాయి కదా కాళికా పురాణము అని అది సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం నిర్మాణమైనది అని చాలా చాలా ఎస్టాబ్లిష్డ్ మాత చెప్తున్నాను మీకు ఈ కాళికా పురాణం పద్దెనిమిదవ శతాబ్దంలో నిర్మాణమైనది ఇప్పుడు కాళికా పురాణంలో అనేక కథలు ఉంటాయి తెలుగులో పుస్తకం కూడా ఉంది దాని అనువాదం కూడా ఉంది సో అనేక కథలు ఉంటాయి ఆ కథల్లో కొన్ని కథలు భారతం కథలకి భాగవతం కథలకి భిన్నంగా ఉంటాయి ఇప్పుడు ఇది కరెక్టా అది కరెక్టా ఎలా సెటిల్ చేస్తారు కాబట్టి తత్వమీమాంస చెయ్యాలి తెలివి ఉనికి అది మేము అంశ అది వేదాంతం అంటే అది ఇక్కడ చర్చ అంటాయి అంతేగాని ఇక్కడ కథల్లో వెళ్ళాడు వచ్చాడు ఇలా వెళ్ళాడు అలా వచ్చి ఇది అది కాదు ఇక్కడ అంటే ప్లేసెస్ గోయింగ్ టు ప్లేసెస్ కాదు తీర్థయాత్రలో అలాగే ఉంటుంది కాదు కేవలము తత్వాన్ని వివరిస్తున్నారు పరమాం ప్రకృష్టాం గతిం సో హృదయంలో ఆత్మరూపంగా ఉన్నటువంటి ఆ సచ్చిదాత్మ ఆ పరమ అదే పరమాత్మ అది దానిని మీరు పొందాలి పొందితే ఆ పొందుటే గొప్ప పొందుట మిగతా పొందుటలు అదేమీ పొందినట్లే కాదు ఏదో కొద్దిసేపు పొందినట్లు అనిపిస్తుంది మళ్ళీ చేజారిపోతూ ఉంటుంది ఏం పొందినట్లు ఏమీ పొందినట్లే కాదు ఆత్మరూపంగా పరమేశ్వరుణ్ణి పొందుటే యథార్థమైన పొందుట అంచేత దానికి పరమగతి ప్రకృష్ట గతి అని వర్ణించారు గతి అంటే పొందడం ఏమిటి దాని గొప్పదనం ఏమిటి ఆత్మరూపంగా ఈశ్వరుణ్ణి పొందుట దాని గొప్పదనం ఏమిటి అంటే ఎం పరం భావం ప్రాప్యా గత్వా నీ సంసారాయా అది వాపసు రారు అంటే ఏదో ఊరు వెళ్ళి వాపస్ వచ్చేస్తారు ఇక్కడ మాత్రం ఇంకా అక్కడికి వెళ్ళాక మళ్ళీ వాపస్ రారు అది దేశబుద్ధి దేశబుద్ధి దేశానికి దేశం అంటే ప్లేస్ ప్లేస్ బుద్ధి మోక్షం అంటే ఏమిటండి ఓ ప్లేస్ ఉంది అక్కడికి వెళ్ళాడను స్వర్గానికి దానికి తేడా ఏమిటండి స్వర్గానికి వెళ్తే మళ్ళీ వాపస్ వస్తారు ఇంకక్కడికి వెళ్తే వాపస్ రాదు దేశ బుద్ధి దేశరూపంగా మోక్షాన్ని బంధించే ప్రయత్నం ఇది స్థూల బుద్ధి స్థూలంగా చెప్పడం ఆ సంస్కారం అట్టింది స్థూలమైన సంస్కారం స్థూలమైన సంస్కారం అంటే క్రూడ్ సంస్కారం అర్థం అంటే బండబ్బాయి సంస్కారం అర్థం అదేదో గొప్ప అనుకున్నారు ఓకే బండబ్బాయి సంస్కారము అని అర్థం మోక్షం అంటే ఏమిటా అంటే మనం అలాగా అలా దేవుడి మీద భక్తి చేసేసి అలాగ వెయిట్ చేస్తే మరణం వస్తుంది అది మరణం అంటే దేహానికి మరణం వస్తుంది అప్పుడు దేవదూతలో విమానం ఒకటి పట్టుకొస్తారు ఆ విమానంలో మళ్ళీ కూర్చోబెడతారు అలా తీసుకెళ్తారు ఎక్కడికి స్వర్గం స్వర్గ నుంచి కానీ ఇప్పుడు స్వర్గం కాదు స్వర్గ ఆ విమానం స్వర్గంలో బ్రీఫ్గా హాల్తో ఉంటుంది ఈ అమెరికా వెళ్ళే విమానాలు యూరోప్లో ఆగినట్టుగా ఈ విమానం మటుకు బ్రీఫ్గా స్వర్గంలో హాల్ కొనుంది అప్పుడు ఇంద్రుడు వచ్చి మర్యాదలు అవి చేసి మళ్ళీ టాటా చెప్పేస్తాడు ఆ పైకి వైకుంఠానికి వెళ్ళిపోవడం అక్కడ ల్యాండ్ అయిపోవడం ఇంకా అక్కడ ఫిక్స్ ఇంకా మళ్ళీ వాపసు రావడం ఎలాంటి అమెరికా మీరు ఒకసారి వేసాయిచ్చి వెళ్ళారంటే వాపసు రానివ్వరు అని వాళ్ళైనా చెప్పారు అనుకోని మీరు వెళ్తారా అమెరికా వాళ్ళు మొత్తానికి ఏదో వాపసు రానిస్తున్నారు కాబట్టి డబ్బులు ఇస్తే టికెట్ కొనుక్కుంటే వాపసు రానిస్తున్నారు కాబట్టి వెళ్తున్నాం కానీ ఇంకా అమెరికా ఒకసారి వస్తే వాపసు వచ్చి పని లేదు అక్కడే ఉండి పని చెయ్యాలి అంటే వెళ్ళేస్తారా ఇప్పుడు నేను అమెరికా వెళ్తే ఇంక నువ్వు వాపసు వెళ్ళొద్దు అక్కడే పఠాలు చెప్తూ ఉండు అంటే నేను వెళ్తానా వాప వెళ్ళనే వెళ్ళనిస్తాను కాబట్టి కాబట్టి వైకుంఠానికి వెళ్ళడంలో డిసడ్వాంటేజ్ వచ్చేసింది చూడండి కాబట్టి అలా చెప్పకూడదు మోక్షం అంటే అది ఆ మోక్షం అది అది అలా చెప్తారు ఆ పౌరాణిక మోక్షం అని అలా చెప్తారు గురికేదో మీరు కొంత భక్తి అది చేయడం కోసం అలా చెప్తారు అయితే అదే పరమ సత్యంగా ప్రతిపాదించేటువంటి వాళ్ళు లేకపోలేదు కానీ ఇక్కడ వాపసు రావడం అనేది సంసారాయ అంటున్నారు ఆయన అందుకోసం చెప్పేది కథంతా ఇక్కడ వాపసు రావడం అంటే వైకుంఠం నుంచి భూలోకానికి అని కాదు సంసారానికి వాపసు రాడు మోక్షం నుండి సంసారానికి వాపస్సు రాడు అంటే ఇక్కడ మరణించనక్కర్లేదు దేవదూతలు రానక్కర్లేదు విమానాలు ఎక్కర్లేదు ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు అలా ఏ ఉండడం ఏమీ ఉండదు కూడా అఖండ సత్తా ఎక్కడికి వెళ్తుందండి ఆకాశము ఎక్కడికి వెళ్తుంది ఆకాశము వలె అఖండ సద్రూపమైన పరమాత్మ పరమాత్మతో అభిన్నమైన ఆత్మ చైతన్యం ఎక్కడికి వెళ్తుంది ఎక్కడికి వెళ్ళి పర్లేదు అంటే బ్రహ్మానందము బ్రహ్మయే బ్రహ్మానందం బ్రహ్మ కంటే భిన్నంగా బ్రహ్మానందం అనేది ఏమీ లేదు ఆ బ్రహ్మయందు విలీనమై నది సముద్రంలో విలీనమైతే వాపస్ రాదంటారు ఆ రకంగా సంథింగ్ లైక్ దాక్ ఎగ్జాంపుల్ ఎప్పుడు కూడా ఒక సెన్స్లో తీసుకోవాలి కాబట్టి ఒకసారి వీడు ఆ బ్రహ్మానందంలో విలీనమైపోయి ఆ పరిచ్ఛిన్నమైన వ్యక్తిత్వం అఖండ ఆత్మతత్వంలో ఎప్పుడైతే విలీనమైపోతుందో అప్పుడు అంటే ఇంకా ఈగోలెస్ ఎగ్జిస్టెన్స్ అంటారు ఈగోలెస్ అవేర్నెస్ ఈగోలెస్ ఎగ్జిస్టెన్స్ సతుచిత్ ఉన్నాను నేను ఉన్నాను భిన్నముగా ఉన్నాను అంటే అది ఈగోయిక్ ఎగ్జిస్టెన్స్ తెలిసింది నాకు తెలిసింది అంటే ఇట్ ఇస్ ఈగోయిక్ అలా కాకుండా శుద్ధమైన చిత్ శుద్ధమైన సత్ అదే దేవుడు అదే జీవుడు ఇదే దేవుడు వడ్లగింజలో బియ్యపు గింజ అలాగు అలా అంటారు సానుక అంటే అక్కడికక్కడే వడ్లగింజేమో భూలోకంలోనూ బియ్యపు గుంజ స్వర్గలోకంలోనూ ఉండదు అక్కడికక్కడే ఆ పైన హస్క్ అట్టి పెడితే వడ్లగింజ హస్క్ తీసేస్తే దీవుడు అలాగే అజ్ఞానం అట్టి పెడితే జీవుడు అజ్ఞానం పోతే ఆత్మ పరమాత్మ ఒకసారి అజ్ఞానం పోతే మళ్ళీ రా వచ్చేస్తుందేమో రాదు ఓసారి బ్రహ్మ నిష్ఠుడయి జీవన్ముక్తుడైతే మళ్ళీ సంసారంలోకి వస్తాడేమో రాడు ఇంకా మళ్ళీ వాడికి సంసార దుఃఖం లేదు అది అక్కడ ననివర్తంతో ఏంటంటే అర్థం అది తద్ధామ తత్స్థానం పరమం ప్రకృష్టం మమ విష్ణోః పరమం పదమిత అది నా ధామము అది నా స్థానము ధామ అంటే స్థానము స్థానము అంటే సత్త టిష్టతి అస్థి సత్త పరమం ప్రకృష్టం స్థానం అంటే ఆత్మస్వరూపుడనై నిలిచి ఉండుత అది స్థానము అంటే కాబట్టి దానికి ధామాని స్థానమ్మని పదమ్మని కూడా వాడతారు పదం పద్యతే ఇది పదము పొందబడేది ఈశ్వరుడు ఆత్మరూపముగా నాకే పొందబడుచున్నాడు కాబట్టి ఈశ్వరుని పదమ్మని వర్ణిస్తారు అది పరమేశ్వరుని యొక్క పరమ పదము మామూలు పదములు అలా వెళ్ళడం ఇలా రావడం అయితే అలా చేతి చెక్కడం ఇలా జారిపోవడం అలా ఉంటాయి కానీ ఈ పరమ పదము ఇంకా పోయిది కాదు కనుక దానికి పరమ పదము అని వర్ణిస్తాను విష్ణో పరమం పదం ఒక మంత్రం ఉంది ఆ మంత్రాన్ని మనస్సులో పెట్టుకుని ఆ పదాన్ని ఆయన ప్రయోగించారు మీరు వినుంటారు తద్విష్ణోహ్ పరమం పదం సదా పశ్యూరయ దివీ వచక్షురాత విష్ణో తత్ పరమం పదం విష్ణు అంటే మిస్టర్ విష్ణు అని కాదు సర్వం వ్యాపకుడైన పరమేశ్వరుని యొక్క అని అర్థం ఇప్పుడు ఏమైపోతుందంటే మనము నామరూపాలకు అలవాటు పడి ఉంటాం నామరూప దృష్టి గట్టిగా ఉన్నప్పుడు విష్ణు అనగానే నాలుగు చేతులు ఉంటాయి ఓ చోటు ఉంటాడు లక్ష్మీనే ఆమెకు భర్త అని భర్తతో సహా ఆ లెవెల్ దాకా వీళ్ళు నామరూపాలను తీసుకుపోతాడు ఇప్పుడు రైతుల్లో సమస్య అక్కడ వస్తుందంటే విష్ణువు ఆత్మ ఒకటే అంటే అబ్బా ఇబ్బంది వస్తుంది ఎందుకంటే నేను వీడు వెంకమ్మ సుబ్బమ్మ మొగుడువులు అర్థమైందండి వీడు వెంకమ్మకో సుబ్బమ్మకో మొగుడుగా నేను అంటే వీడు భర్త కదండీ ఎవరికి భర్త వెంకమ్మకో సుబ్బమ్మకో భర్త విష్ణు అంటే ఎవరికి భర్త మహాలక్ష్మికి భర్త ఈ వెంకమ్మ మొగుడు మహాలక్ష్మి యొక్క భర్త ఒకటే అంటాడు ఎవండి వీడికి బుర్ర ఉండాలేదా అని వాళ్ళ వాళ్ళకున్న ఇబ్బంది అది దట్ ఈస్ ది ప్రాబ్లం అర్థమైంది తడివలో ఐ కెన్ అండర్స్టాండ్ ఐ కెన్ సింపతైజ్ ఆల్సో బికాజ్ దేవుడు అంటే శివుడున్నాడు అనుకోండి సాక్షాత్తు మహా పార్వతి పార్వత పుత్రిక జగన్మాత మహాకాళి ఆమెకు భర్త మరి ఈ భక్తుడేవుడు వెంకమ్మ మగుడు ఈ వెంకమ్మగుడు పార్వతి భర్త ఒకటేళతారు ఎవర సంబంధం ఉందండి అని వాడి సమస్యది వాడి ఇబ్బంది అంతా అది ఏమీ అద్వైతమయ్యా అద్వైతం అంటే ఇలా ఎక్కడైనా ఉంటుందా వెంకమ్మ మొగుడు మహాలక్ష్మి మొగుడు ఒకటవుతారా దట్ ఈజ్ హీస్ ప్రాబ్లం పాపం మరి అలాగే ఇబ్బంది పడ్డారంటే తప్పే లేదు కదా ఎందుకంటే ఆబ్వియస్ సో నామరూప బుద్ధి అంటే ఉంటుంది విష్ణువు అనగానే విష్ణువు మీకు మొత్తం నామరూపాలన్నీ మీకు అక్కడ ఫిక్స్ చేసి పెట్టేయటం ఏమిటి ఫలానా చోట ఫలానా రూపంగా డ్రెస్అప్ అయి ఉండి ఆ భార్య కూడా పక్కనే ఉంటుంది ఇంకా మీరు అద్వైతం ఎక్కడి ఇంకా అంతలా ఫిక్స్ చేసేస్తే ఇంకా అద్వైతమైన అద్వైతంలే వేయలేదు కాబట్టి విష్ణు అంటే అలాగే ఫిక్స్ చేసేయకూడదు నామరూపాలు ఫిక్స్ చేసేయకూడదు విష్ణు అంటే సర్వవ్యాపకమైన ఆఖండ సత్తా తద్విష్ణు ఓ పదం అది మనము పొందదగినది ఏది పొందితే తిరిగి పో పోవడం ఉండదో అది సో అది ఎక్కడుంది దివి వచక్షురాతం ఆకాశం చేసి చూడండి ప్రకాశం ఎక్కడున్న అంతటా ఉన్నది దివి చక్షు దివి అంటే ఆకాశే చక్షు ప్రకాశ ఇవా ఆ తతం అంతటా వ్యాపించి ఉన్నది దాన్ని ఎవరు చూస్తున్నారు సూరయ పశ్యంతి సూర్యుడు సూర్యులంటే ఫలానా జాతి వాళ్ళని కాదండి విద్వాంసులు జ్ఞానులు అని అర్థం సదా పశ్యంతి అని ఎప్పుడూ చూస్తూనే ఇది కొంచెం వివరంగా మళ్ళీ క్లాసులు రేపు చెప్తాను ఓం పౌర్ణమి పూర్ణమిదం పౌర్ణా పూర్ణముద